నా పేరు సెలిన్ మా పిల్లల్ని ఎగ్జామ్స్ ఈ మంత్ సెప్టెంబర్ ఎయిటీన్ నుంచి ఎగ్జామ్స్ ఎయిటీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉందంటే టూ డేస్ బిఫోర్ ఈయనకి ఫుల్ జ్వరం దానికి ఫుల్ జ్వరం ఈయనకి ఏదైనా వస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే తట్టుకోలేడు చాలా వీక్గా ఉంటాడు కదా తొందరగా డౌన్ అయిపోతాడు అయితే నా మైండ్లో నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎగ్జామ్స్కి ఎట్లా ఎట్లా చేసుకోవాలా పోర్షన్ చాలా వాస్ట్గా ఉంటుంది క్వార్టర్లీకి చాలా పోర్షన్ ఇస్తారు ఒక్కొక్క సబ్జెక్ట్లో సెవెన్ సెవెన్ చాప్టర్స్ ఉన్నాయి ఆ సెవెన్ చాప్టర్స్లో ఇంకా అడిషనల్ చాలా ఉంటాయి దాంట్లో అయితే నేను ఇప్పుడు ఆ పోర్షన్ని ఎట్లా కవర్ చేసుకోవాలని టైం టేబుల్ చేసుకున్నాను నేను ఒక టైం టేబుల్ చేసుకుంటే సైతం నాడు ఇంకొక టైం టేబుల్ చేసాడు నాకు ఎంత టెన్షన్ ఉండే అంటే వీళ్ళ ఎగ్జామ్స్ గురించి ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేయాలి ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరికి బా సిలబస్ కదా ఇంటర్నేషనల్ సిలబస్ ఉంది చాలా టఫ్గా ఉంటుంది వీళ్ళ సిలబస్ కంపేర్ టు వేరే స్కూల్స్ అయితే ప్రే చేస్తునే ఉన్నాను పాసింగ్ చేసిన ప్రేలు చేసిన అన్ని చేసినా ఈయన వచ్చిండు వచ్చి మమ్మీ నాకు తల తిరిగిపోతుంది మమ్మీ నాకు ఫుల్ ఒళ్ళు మొత్తం ఇట్లా కాలిపోతుంది నేను ఏం చేయాలి నాకు అర్థమైంది ఈయనేమో ఆ రోజు చాలా లేట్ వచ్చిండ్రు అయితే నేనేం చేసినా సరే డాన్ని నా దగ్గర ఉన్న ట్యాబ్లెటే వాడికి వేసేసి ప్రే చేసేసి నువ్వు ఏం చేయకు మమ్మీ మరి ఎట్లా టైం లేదు కదా మన దగ్గర నాది ఇంకా పోర్షన్ కంప్లీట్ కాలేదు కదా అంటే దేవుడు చూసుకుంటాడు నువ్వు అయితే పండుకో అని పే చేసి వాడికి నేను పండ పెట్టేసిన పండ పెట్టేసిన తర్వాత కూడా ఆ ఫీవర్ అనేది తక్కువ తక్కువ అవుతలేదు చేసేసుకున్నాడు త్రీ ఫోర్ టైమ్స్ మోషన్స్ అయిపోయింది నాకు అయితలేదు మమ్మీ నాకు అవుతలేదు సరే పడలే పడలేదు నువ్వు పండుకోడానికి నువ్వు ఏం టెన్షన్ తీసుకోకో నువ్వు పండుకో అని చెప్పిన పండు వాడు పండుకున్నాడు పండుకుంటే ఈయన నైన్ థర్టీకి ఏమో వచ్చిండ్రు నైన్ థర్టీకి వస్తే నేను చెప్పినా ఇట్లా ఇట్లా ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ ఉంటారు రెడీ అనే ఒక డాక్టర్ ఉంటారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయితే నేనన్నాను తీసుకుని వెళ్ళు మరి ఎగ్జామ్స్ కూడా దగ్గర ఉన్నాయి కదా పాపం చాలా ఫీవర్ తగ్గుతలేదు కదా తీసుకుని వెళ్దామంటే టోకన్ తీసుకున్నాడు టోకన్ తీసుకుని టోకన్ తీసుకుంటే థర్టీ ఫైవ్ టోకన్ థర్టీ ఉంటే థర్టీ కదా అని ఈయన లెవెన్కి తీసుకుని వెళ్ళండి ఈయనని బాబుని లెవెన్కి తీసుకుని వెళ్తే అప్పుడు సిక్స్ నెంబర్ నడుస్తుంది సిక్స్త్ నెంబర్ నడుస్తుంది అంటే థర్టీ ఫైవ్ నెంబర్ రావడానికి ఎంత టైం అవుతుందో ఆ నైట్ ఆయనకి త్రీ అయిపోయిందంట ఆ డాక్టర్కి పేషెంట్ని చూడడానికి ఈయన వచ్చేసిండు అయితే నేను ఏం చేసినాను సరే బాబు అయితే వచ్చేస్తుండు డాక్టర్లకి కానిది దేవునికి సాధ్యం కదా మేము ఏం చేసినాము ఒక సిరప్ తెచ్చుకున్నాం సిరప్ తీసుకొని వచ్చి పే చేసాను కదా మెడిసిన్స్ కూడా వాడాలంటున్నావు కదా నేను మెడిసిన్స్ని వాడుతున్నాను కాకపోతే మనం ఏం చేస్తాము టెంపరేచర్ ఎక్కువ అయితే తడి కూడా తీసుకొని దాన్ని పెట్టి తీస్తాము పెడతాము తీస్తాము పెడతాము కదా పిల్లలకి అంటే ఎవరికైనా కానీ అయితే నేనేం చేసే ఇట్లా కాదు నేను వాక్యాన్ని ఆధారంగా తీసుకుంటున్నాను యేసు వాక్యంలో అంటున్నావు నేను నిన్ను స్వస్థపరుస్తాను నేను నీకు ఆరోగ్యం ఆరోగ్యం ఈ మాట నేను వీడికి బాగలేకపోయినా కానీ వీడి ద్వారా చదివిచ్చినాను ఆమె ద్వారా ఒక త్రీ టైమ్స్ వీళ్ళ ద్వారా ద్వారా నేను గంట గంట గంట గంటకి వాక్యం తీసి చదువుతూనే ఉన్నాను చదువు ఈ వాక్యం నా బాబుని బాగు చేయాల నాకు తెలియదు మేము డాక్టర్ దగ్గర కానీ డాక్టర్ దగ్గర నా అంత వాడికి అంత లేదు అక్కడ కూర్చోడానికి టైం ఏమో అయిపోయింది కదా అప్పుడే అయితే తీసుకొని వచ్చేసినాము తీసుకొని వచ్చేసిన తర్వాత బాగా వర్షప్ చేసినాము వర్షిప్ చేసి వాక్యం చదువుతూ పోతున్నాము చదువుతూ పోతున్నాం నైట్కి నైట్ వన్ టు టూకి వీడిది టెంపరేచర్ డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయింది కానీ చాలా వీక్గా ఉన్నాడు మళ్ళీ చేసిండు తీసుకొని లెవెన్కి వెళ్తే త్రీకి వచ్చిండి ఇంటికి అంటే హాస్పిటల్స్లో అంత భయంకరంగా పిల్లలు ఉన్నారు పాపం అయితే నేను ఒకటే ట్రై చేసాను యేసుప్రభ లోకంలో ఉన్నవాడికన్నా మాలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నావు అయితే నేను నిన్ను నీ మీద ఆశ్రయపడుతున్నాను నువ్వే ఇంకా మాకు దిక్కు నా బాబు ఏం చేస్తావో నాకు తెలియదు లోకంలో దేవు ఉందో ఏముందో నాకు తెలియదు కానీ మా దగ్గర ఏసయ్యా ఉన్నాడు ఏ సయ్య మాకు విజయం ఇయ్యాలా ఏ రోగం నా పిల్లలకి తాకొద్దు వీడికి వచ్చిందంటే ఆమె కూడా వస్తుంది కానీ వీడి వీడితోనే ఆగిపోవాలా ఆమె వరకు తాకొద్దు ఆమె భయపడుతుంది మా వీడికి చేతనైతే లేదు వీడు ఎట్లా పడితే అట్లా పడుకుంటుండు ఈమె దగ్గర టచ్ అయిందేమో మమ్మీ ఎడుస్తూనే ఉంది మమ్మీ మమ్మీ అన్న నా వచ్చేస్తున్నాడు నాకు భయం వేస్తుంది నాకు కూడా ఆమె భయపడుతుంది నేను అన్నా ఆమె వాడికి బాగలేదు కదమ్మా వాడికి అయితే లేదు నువ్వే పక్కన జరుగు అని చెప్పిన అయితే పిల్లలకి అర్థం కాదు కదా కానీ వాళ్ళ దగ్గర కూడా చదిపించినాను వాకేమో చదివించిన తర్వాత ఇంకా నేను చేస్తున్నానని చేస్తాను దేవా నాకు ఇదే తడిగుడ్డు నాకు ఇదే నా పిల్లలకి ఇదే స్వస్థత అని ప్రే చేసినాం ప్రే చేసినాము వన్ అండ్ ఆఫ్ డే పోయింది టూ డేస్లో పోర్షన్ కంప్లీట్ చేసేది కాలేదు వాడిది ఆరోగ్యం కూడా భయంకరంగా అయిపోయింది వన్ అండ్ ఆఫ్ డే త్రీ త్రీ అయిపోయింది కదా త్రీ త్రీకి వాడు వచ్చిండు కొంచెం చాకోస్ పాలు అది కాన్ఫ్లేక్స్ అది కల్పించేసిన మెడిసిన్స్ వేసేసి పంట పెట్టేసిన పంట పెట్టేసిన తర్వాత వాడంతా వాడు సిక్స్కి లేచాడు మమ్మీ ఇప్పుడు నేను మచ్చిగా నేను చదువుకుంటానని సోషల్ పోర్షన్ కంప్లీట్ చేసిండు అని అసలు సోషల్ పోర్షన్లా సెవెన్ సెవెన్ చాప్టర్స్ ఉంటాయి వాడు సోషల్ పోర్షన్ కంప్లీట్ చేసిండు దేవుడే కార్యం చేసిండు నేను నేను ఒకటే ప్రి చేసిన ఏసుప్రభా మాకు అయితే కంప్లీట్ చేయలేని నా పిల్లలకో చేతనయితలేదు మీరేమో మధ్యలో రావాలా నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్ళ పరిస్థితి భయంకరం ఉంది వాళ్ళకి నేను ఫోర్స్ చేయలేను నా పిల్లల్ని నేను ఫోర్స్ చేయలేదు నువ్వు ఎట్లా కంప్లీట్ చేస్తావో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు కార్యం జరిగించని పోర్షన్ ఎట్లా ఉందో అట్లనే ఉంది కానీ ఈజీగా మూవ్ అయిపోతున్నాము వాళ్ళంతటా వాళ్ళు చదువుకుంటున్నారు ఆ పోర్షన్ కంప్లీట్ అయింది వీళ్ళు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు దేవుడు అక్కడ కార్యం చేసిండు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ లాస్ట్ టైం కూడా మీటింగ్ పెట్టించుకున్నావు కదా అప్పుడు కూడా నాకు హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేకుండానే నేను కూర్చున్నాను మీ అందరికీ తెలుసు మాథ్యూ ఫిఫ్త్లో ఒక స్త్రీని దేవుడు ఏ విధంగా స్వస్థపరిచిండు నాకు ఆ ప్రాబ్లం ఉండే నాకు ఆ ప్రాబ్లం ఉండే నేను ఇంట్లో ఎవ్వరికీ చెప్పుకోలేను ఫ్రమ్ ట్వంటీ టు థర్టీ డేస్ నుంచి నాకు నాన్ స్టాప్గా భయంకరంగా నేను బాధపడుతున్నాను అత్తకు చెప్పుకోలేకపోతున్నాను భర్తకు చెప్పుకోలేకపోతున్నాను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను మీరు కూడా వచ్చిన్ను అయితే ఆ రోజే మీటింగ్ రోజే తట్టుకోలే కాదు నే నా బాధ ఇట్లా ఉంది నేను ఎవరికి చెప్పుకోలేనో అని చెప్పేసి గమ్మగైపోయినాను మీటింగ్ అయిపోయింది అంతా అయిపోయింది కదా నేను నెక్స్ట్ డే కూర్చొని ప్రే చేసినాను అంత మళ్ళీ ఈయనకి చెప్పిన నా ఇట్లా ఉంది అంటే పోదాం మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అంటే నేను ప్రే నాకు ఇప్పుడు టైం లేదు తెలుసు నాకు హాస్పిటల్ వెళ్ళిపోవడానికి కూడా నాకు టైం లేదు ఎందుకంటే నా పిల్లల్ని చూసుకోవాలా నేను అక్కడ పోతే టైం అంతా మొత్తం పోతుంది నన్ను నువ్వు ఎట్లా స్వస్థపరుస్తావు నాకు తెలియదు నువ్వు ఐ మెయిన్ నీ చెంగును దాకితే బాగైంది ఈ వాక్యమే నాకు చెంగు నేను ఈ వాక్యాన్ని పట్టుకొని అడుగుతున్నాను నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఈ ప్రాబ్లం ఇట్లా ఉంది నన్ను నువ్వు స్వస్థపరచని చెప్పిన దేవుడు నన్ను స్వస్థపరిచిండు నేను ఏ మెడిసిన్ తీసుకోలే డాక్టర్ దగ్గర పోలే ఆ పరమ డాక్టర్ నేను బాగా చేసిండు హలో లియ్య ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడు ఎవరీసండే ఒక సంగయం నడిపించడానికి వెళ్తాడు అయితే భార్యభర్తలు ఇద్దరు క్యాబ్ బుక్ చేసుకున్నారు అయితే ఆ క్యాబ్ చాలా పెద్దది పెద్ద క్యాబ్ బుక్ అయిపోయిందంట అయితే వాళ్ళు క్యాబ్ వచ్చేసిందంటే వాళ్ళు వెయిట్ చేయరు కదా వెయిట్ చేస్తే చార్జెస్ వేస్తూనే ఉంటారు కదా అయితే క్యాబ్ బుక్ చేసేటప్పుడు అప్పుడే రేట్ వచ్చేస్తుందంట కదా రేట్ రేట్ వచ్చేస్తుంది కదా రేట్ వచ్చేస్తే ఆ సరే రేట్ వచ్చేసింది కదా అని మా నాన్న వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి రెడీగా ఉన్నారు అయితే మా తమ్ముడు ఏమన్నా తొమ్మిది తొందర పై నుంచి దిగి నానా పెద్ద క్యాబే బుక్ అయింది బుక్ అయిపోయింది పద నువ్వు కూడా మాతో పాటే వచ్చేసాయి అని మా నాన్న హడావుడిలా సరే నీతోనే నేను వచ్చేస్తాను ఈ రోజు అని ఏ ప్యాంట్లు అయితే ఆ పర్సు తీసుకోలేదు వేరే ప్యాంట్ తీసుకో వేరే ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోయి్రు ముగ్గురు వెళ్ళి కూర్చుండ్రు క్యాబ్లో క్యాబ్లో కూర్చున్న తర్వాత మా తమ్ముడు అది రేట్ అంతా చూసుకున్నాడు కదా జోబ్ తీస్తే దాంట్లో టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడే ఉంది మా నాన్న దగ్గర పర్సు లేదు మా నాన్న దగ్గర పర్సు లేదు టూ హండ్రెడే మా తమ్ముడు దగ్గర అక్కడ బిల్ వచ్చింది వన్ ఎయిటీ నైన్ వన్ మళ్ళీ రిటర్న్ రావాలి కదా అయితే పే చేసుకున్నాడు ఎస్ మా నాన్న మా నాన్న దగ్గర ఉందేమో వీడు అనుకుండు నా పాకెట్లో ఉందేమో వాడు అనుకుంటు మరి మేమైతే సేవ్ అయితే ఆపాము మేము ఏం చేస్తామో మాకు తెలియదు మేమైతే పోతున్నాము అని పోయిండంట పోతే దిగుతాడు కదా క్యాబ్ క్యాబ్ దిగిన తర్వాత ఏమైందంటే ఆయన బిల్ ఇచ్చిండంట సెవెంటీ నైన్ రూపీస్ది హలో వన్ ఎయిటీ ఎట్లా మారుతుంది 189 ఎయిటీ బిల్లు అది మారదు కదా వచ్చిన ఆ ఆ క్యాబ్ రేటే ఉంటుంది అంటే కింద మీద అయితే మాతో మన అని అంటుండు నా వన్ ఎయిటీ నైన్ వచ్చిన తర్వాత ఈయన మనకు ఏదో మనకి ఏదో చేయాలనుకుంటుండంటే అట్లా కాదు నన్ను బాగా అడుగుతున్నానంట అట్లా ఎట్ల అవుతుంది మాకు ఈ రేట్ చూపించింది కదా సెవెంటీ నాకు తెలియదు సార్ సెవెంటీ బిల్ వచ్చింది మీరు సెవెంటీ కట్టేసేయండి అని చెప్తుండు వన్ అయితే సెవెంటీ బిల్ వచ్చింది అంటే మా ఇది ఏది కాదు దేవుని కార్యమే అని ఆయనకి సెవెంటీ నైన్ ఇచ్చిండు వెళ్ళిండ్రు సేవ చేసుకున్నారు సంఘం నడిపించిండ్రు మళ్ళీ ఆ టూ హండ్రెడ్ దేవుడు దీవించిండు ఎట్లయితే వెళ్ళిండో మంచిగా రిటర్న్ కూడా దేవుడు మళ్ళీ నడిపించిండు అంటే చూడెంట్ రేట్ వచ్చినా కానీ దేవునికి అన్ని సాధ్యం వాళ్ళ దగ్గర లేదు ఉండి తీసుకోలేదని కాదు మానంటే ఉంది కదా అన్న ఫ్లోతో వాళ్ళు బయటికి వచ్చేసిండ్రు మా నాన్న వచ్చి ప్యాంట్లు ఉందని ఆయన వచ్చేసిండు చూసుకుంటే అక్కడ డబ్బులు లేవు కానీ ఆ ఉన్న డబ్బునే దేవుడు ఎట్లయితే ఐదు రొట్టెలు రెండు చేపలని దీవించి ఆశ్చర్యం ఇచ్చిండు ఆ ఒక రేట్ని దేవుడు కింద మీద చేసేసి దేవుడు ఆ డబ్బునే దివించి వాళ్ళని తీసుకుని రిటర్న్ తీసుకుని వచ్చిండు దేవుడు ఈ సాక్ష్యాన్ని